వాదమేల వాదమేళ సారెసారి వడిముక్తి లేదంట వేదాంత శ్రవణము వెట్టికి చేసిరా అరయజీవులకెల్లా అభేదమైతే కురుడు శిష్యులు లేడు కూడదర్థము స్వరిదిన ఆతుమలోన సోగం భావనయ్ సరిమునుల దేవ పూజలు చల్లవు సహజలీలా విభూతి సర్వము మిథ్యయైతే బహుయాగాది కర్మాల పసలేదు మహిలోని జననాలు మరణాలు మాయయైతే పిహితాచారాలు సేయ విధే ఘటన బ్రహ్మము నిరాకారమైతే పఠింప ఇటు పురుష సూక్తాదులివి మరేలా అటు శ్రీవేంకటేశు దాస్యము లేక బిగిసితే సటలాడు కొనడి రాక్షసమతమౌను